కీర్తన సంఖ్య మూడు పద్నాలుగు ఏల వెట్టి సేయించే విందున నీకేమి వచ్చే కాలము కర్మముచేత కప్పేవులోకులను బద్దుల మాటలాడి భ్రమయించి రేపల్లెలో ముద్దులు చూపి వెన్నలు ముచ్చిలినట్టు కర్మము కొంతమాకు గడియించి వద్ద నిన్ను కానివానివలె దాగవలెనా మరి పాండవులకు నెమ్మది వావులటు చెప్పి మొరగి ఇందరిలోన మొక్కిన ఎట్టు కురకురదైవాల కొందరను గడియించి వెరగనట్టే ఏమి చేసేవయ్యా వరుమడుగబోయి వడిఘంటాకర్ణునికి ఇరవుగమోక్షవరమిచ్చిన ఎట్టు తిరమై శ్రీవెంకటాద్రి తిరువారాధనకుని వరుసనీదాసులకు వరమిచ్చేవయ్యా